అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాములు అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లోడ్ ప్రైజ్ బ్రదర్ మీరు ప్రేర్ చేయండి స్వరాజ్ ప్రైజ్ లోడ్ అందరికీ ఆరాధన పాల్గొందాము స్తోత్రం నైనా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాల దేవాసే మా ప్రభా అధికార కాచు కాపాడు దేవాసే మా ప్రభా మరొకసారి మీ సన్నిధిలో వచ్చింది దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాల దేవా మా ప్రభ దేవా కన్న సజ్జులెక్కల నుంచి దేవాసీ మా ప్రతి ఒక్క దేవా ఎం మా ప్రభా ఇంకా త్వర త్వరగా వచ్చిటకు సాయం దాచండి దేవా ఈ టీమ్స్ లో దేవ ప్రతి ఒక్కరు వచ్చిటకు సాయం దాయిచ్చండి దేవా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వాక్యం విని దేవా స్వస్థత పొందాల మా ప్రభ మార్మర్స్ పొందాల మా ప్రభా దేవామి యొక్క రక్షణ పొందకు సాయం దయచండి దేవా ఇక్కడ ఒకటి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని దేవించి ఆశ్రయించాడు మా ప్రభా ఇంకా దేవా చాలా మంది దేవా మా ప్రభ దేవ ఎస్ఏ మా ప్రభ ఇంకా దేవా నెట్వర్క్ గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా నెట్వర్క్ మంచిగా ఉంట సాయం దయచండి దేవా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా సాయం దయచండి దేవా మా పాటలలో వాక్యంలో దేవా ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో ఆది నుంచి అంత మీరే వహించండి మా మీరే అధిపతి మమ్మల్నించండి మా ప్రభావ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా మీరే తోడ వింటారని మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నాయి స్క్రీన్స్ పెడబెట్టు కొంచెం అమ్ముతండి హామీన్ హామేన్ సిస్టర్ ప్రైజ్ లోడ్ అందరికీ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ ప్రైజ్ లెట్ సిస్టర్ అందరికి ప్రైజ్ లోడ్ అటండి పరమానందమీ ప్రియను సగిన కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునానందరమానందీ ప్రియే సును సగెనాల తాలేనిది బుద్ధికందానిది ప్రేమన్ వివరింపవి లగునా నీచా ద్రోహీనైననన్ ప్రేమాతో చేచుకొని నీచ ద్రోహీనైననన్ ప్రేమాతో చేచుకొని పాప బీ నుండినన్ పైకి లేను పాపనుండినన్ పైకి లేని తిను ఆనంద మే పరమానందీ ప్రియే సును సగె నాకు కొలతానిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరిం పవి లగునా నందమే పరమానందమే ప్రియసును సగినాకు కొలతలేనిది బుద్ధికందానిది ప్రేమన్ వివరింపవి లగునా నలిగి నరెల్లు నేను విరిగేడి సమయాములో నలిగి నరెల్లువలే నేను విరిగేడు సమయాములు నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో పరమానంద ప్రియ సూను సగె నాకులతా లేనిది బుద్ధికందా నిది ప్రేమన్ వివరిం పవీలగునా కారుటిలో చెంది నన్ను కారుచి కటి వేలలో కలతా చెంది చందీనా నూ కాచీవోదాచితి బలమైననీ ఆత్మ కాచీవోదాచితి బలమైననీ ఆత్మతో ఆనందే పరమానందే ప్రియే సును సగే నాకు కోలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింప వవీలగునా ఆహానందమే పరమానందమీ ప్రియే సూను సగినకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింప వీలగునా నాదు ప్రణానాదుడా నిన్నప్పుడు నీ గాంతును నాదు ప్రణానాదుడా నిన్నప్పుడు నీ గాంతును ఆత్మ ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగేను ఆత్మ ప్రియుడా నిన్ను చూడాశానాలో కలిగేను ఆహా మే పరమానందే ప్రియ ఏ సూను సగే నాకుల తానిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలనా అహనంద మే పరమానందే ప్రియే సూను కొలతాలినిది బుద్ధికందానిది ప్రేమం వివరింప వీలగునా నిత్య నశనపురముకు నేపరుకిడి వెళ్ళు చుండా నిత్య నశనపురముకు నేపరుకిడి వెళ్ళు చుండ నిత్య జీవా మార్గములో నన్ను నడి పీతివీ నిత్యా జీవా మార్గమూలో నన్ను నడి పీతివీ ఆనందమే పరమానంద ప్రియ ప్రియే సూను సగె నాకు కొలతాళె నిది బుద్ధి కందా ప్రేమన్ వివరిం లగునా పరమానంద ప్రియే సూను సగినానిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరిం పవీల గునా రాకాడ సమయామునా ప్రభుని చెరెడేల లో రాడ సమయా ప్రభును చేరడు వేలలో ఆనందమానందమే ఎల్లప్పుడానందమే ఆనందమానందమే ఎల్లప్పుడానందమే ఆనందమే పరమానందమే ప్రియూను సగే నాకు బుద్ధి కందానిది ప్రేమన్ వివరింప వీలగునా ఆనందమే పరమానందమి ప్రియేసును సగె నాకు కొలత లేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింప వీలగునా నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలు కొంటినీ నీ ప్రేమ స్వరమున్వి నేను మేలు కొంటినీ ప్రియునీ రొమ్మును చేరను నాలో వాంచావు పొంగుచుండే ప్రియునీ రొమ్మును చేరను నాలో వాంచావు పొంగుచుండే ఆహానందమే పరమానందమే ప్రియూను సగే నాకు తొలతా లేనిది కందానిది ప్రేమన్ వివరింపవీలనా అహానంద మే పరమానంద మే నాకు తొలత లేనిది బుద్ధి వందనాలు మీరుక్యం చెప్పండి ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రభు మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నారు ప్రభు ప్రయా సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యోపదేవుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన బట్టి ప్రభువ మరి ప్రార్థనకు జవాబు తెయచేయండి వాక్యందాల మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ పరిశుద్ధ నామానికి మహిమ కలిగున్నగాక మరి దేవుడు రాత్రికాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మరి వాక్యము దేవుడు మాట్లాడుతూ మనము ఈ లోకంలో ప్రయాస పడుతూ చాలా వరకు దేవిని కనుపరిచే ఉండాలని దేవిని కోరికై ఉన్నది మనుషుడు మరి నీతిమంతుడు ఒక్కడుని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పరిశుద్ధ గ్రంథము మరి పవిత్రమైనది కాబట్టి మన ప్రయాసానికి ఆయననేమో మనము నీతిమంతులుగా కనుపరుచుకోవాలని చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఒక్కడునో నీతిమంతుడు భూమి మీద లేడని ఆయన ఖండితముగా చెప్తూ ఉన్నాడు మన ప్రయాసమేమో మనమే నీతిమంతులం అని చాలా వరకు మన మనసును నిలుపుకోలేని స్థితిలో మనం ఉంటాం కానీ గ్రహించవలసింది ఏంటంటే బైబుల్ ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మనలను మోసపరచదు మన జీవితాలను నిలబెట్టడానికే ఆయన భూమి వచ్చి ఆయన త ప్రాణమును ప్రాణంగా పెట్టిన దేవుడని మనం గ్రహించుకోవాలా ఎందుకంటే మరి రోమ పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు రోమియలకు రాసిన పత్రిక పౌలు నపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఇరవయో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు రోమియలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనంలో ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడంట ఎందుకంటే ధర్మశాస్త్రము ఆ ఒక సమయంలో పౌలు గారు మాట్లాడుతూ మరి ధర్మ పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని సంబోధించాడు కాబట్టి ఇక్కడ పౌలు గారే మరి ఏ విధంగా అంటున్నారంటే వీళ్ళ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ మరి అదే విషయంలో ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిద్దో తెలియబడుతున్నది అని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ధర్మశాస్త్రము పాపం అంటే ఏందో చూపించిందంట మనిషికి అందుకనే మరి ఆ నీతి అనేది దీన్ని వెలన కలగదు అని పౌలు గారు ఖండితంగా చెప్తూ ఉన్నారు ఇరవై వచనంలో ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు కాడని తీర్చబడు తీర్చబడ నీతిమంతుడు నీతిమంతుడని తీర్చబడు అంటున్నాడు అయితే ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని మరి రాయబడి ఉన్నది మరి దేవు నామానికి మహిమ కలుగును గాక మరి ఆ యొక్క ధర్మశాస్త్రం బలము పాపమే అని ఇక్కడ మాట్లాడుతూ ధర్మశాస్త్రం అంట పాపం అంటే ఎట్లుంటుందో చూపించింది అన్నట్టు మరి ఆయన పవిత్రమైన రక్తం ద్వారా ఆ పాపమును కడుగుటకు మరి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడని మర్చిపోకూడదు ఎందుకంటే ఆయననే ఒకడు నీతిమంతుడు మరి ఎవరు ఈ భూమి మీద నీతిమంతులు లేరని మరి ఏ మనుషుడు మరి ఆయన దృష్టి కట్ట నీతిమంతుడు కాడని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ఎందుకంటే ఈ లోకంలో మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తూ కానీ గడికి గడియకు మనుషులు గుణాలు మారుతూ దేవుడు మాత్రము మారని దేవుడు కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాలా ఎందుకంటే మనము మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నదని మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కానీ మనము మనలో నుంచి ఆయనను కనిపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంతేగాని మరణను మేము పరిశుద్ధలమని చూపించుకోవడానికి కాదని మరి పరిశుద్ధ గ్రంథము మరి నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడని బోధిస్తూ ఉంది అధిగ్రహించే వారిగా ఉండాలా ఎందుకంటే నీతి మరణము నుండి రక్షిస్తుందంట ఆ నీతి మంత్రుడు క్రీస్తు మాత్రమే అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది ఏషయ గ్రంథంలో నలభై ఆరు అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా విషయ నలభై ఆరు ఆరు అరవై అపవిత్ర వంటి వారమై మైతి మా నీతి క్రియలన్నీయు మురుకు గుడ్డల నాయను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ తన వాళ్ళను వాళ్ళే తగ్గించుకునే విధంగా మరి వాళ్ళు ఆ దేవిని ముందు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అపవిత్రము అపవిత్రుల వంటి వారమైతిమి మా క్రియలన్నీయో మురికి గుడ్డల వలె నాయను అవును మరి దేవిని ఎదుట యోగ్యునిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో సెలవించబడింది అయితే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మేమందరము అపవిత్రుల వంటి వారమై మా క్రియలన్నీయో మురికి గుడ్డల వలె నాయను అంటున్నాడు ఇక్కడ గ్రంథంలో మాట్లాడుతూ మేమందరము ఆకుల వలె వాడిపోతిమి అవును మరి ఆయన మాటలు ఆయన వాక్కులు మనలో లేకపోతే ఎండిపోయిన వారిగానే ఉంటాం అందుకనే మేమందరము వాకుల వలి వాడిపోతు గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను ఎందుకంటే మన హృదయంలో ఉన్న తలంపులే అవి దోషము మన ఆలోచనలే మనకు వ్యతిరేకములు మన ఆత్మకు మన శరీరానికి ఎప్పుడు విరోధంగా ఉంటది కాబట్టి మన తలంపులు ఆయనకు అనుకూలంగా ఉండేటట్టు మనము మలుసుకునే వారిగా ఉండాలని దేవుడు చెలవిస్తూ మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మేమందరము అపవిత్రల మా నీత్రీరాన్ని మురికి గుడ్డల వలె నాయను అంటు ఆకుల వలె వాడిపోతిమి గాలి వాన కొట్టుకుని మా దోషములు మమ్మును కొట్టుకుని పోవును ఎందుకంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రము మరి పాపం అంటే ఎటుదో తెలియజేసిందనట్టు ఎందుకంటే లోకము మరి మనను పుట్టుకొని పోకుండా ఉన్నట్లు మనము నీతి మంతుని అనుసరించి నడుచుకోవాలని మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అందుకనే మరి ఏడో వచనంలో నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును మరి ఏ నామములు ప్రార్థిస్తున్నామో మనం గ్రహించుకోవాలా ఎందుకంటే మనం హృదయపూర్వకంగా ఏది చేసినా మరి ఆయనకు అనుకూలంగా ఆయనను మహిమపరిచే విధంగా ఉండాల హృదయముతో సత్యముతో ఆరాధించాల ఆత్మతో నీ పూర్ణ బలముతో అన్నాడు నీ పూర్ణ సంతోషముతో నీ పూర్ణ శక్తితో అని కూడా మరి రాయబడి ఉంది కానీ మనము పెదవుల ద్వారానే మరి ఏ నామమును మరి గొప్ప మనం గ్రహించుకోండి నీ నామమును బట్టి మేము మొర నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేడు లేక పోయనని అంటున్నాడు మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను నిన్ను ఆధారము చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు ఒకడునో లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి ఎందుకంటే మనము దేవునికి మన ప్రార్థనకు మరి ఏమీ అడ్డముగా ఉన్నాయని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన అంట మరి ఆయన ముఖము చాటు చేసుకొని ఎందుకంటే మన దోషము దోషముల చేత నీవు మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు అవును ఎందుకంటే మనము ఏది విత్తే అదే పంటకు వస్తాము కాబట్టి దేవుడు మరి దాన్ని మనుషుల మీదకి రప్పిస్తూ ఉంటాడు అందుకనే ఆ భూమి మీద ఉన్నది ఏది కొత్తది కాదంట అది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవి మరి ఇప్పుడు ఉన్నవి అప్పుడు జరిగినవి మళ్ళీ జరుగుతున్నాయి ఇంకా కూడా అవే జరుగుతాయి కానీ అవి గతి ఆకాశము చంద్ర నక్షత్రాలు సూర్యచంద్రుడు ఎవరు గతులు తప్పడం లేదు కానీ మనిషి గడియ గడియకు గతులు తప్పుతున్నాడు తన హృదయ యోచన మరి దేవునికి అనుకూలంగా లేక మరి మేము ఎట్టివారం అంటున్నాడు వాడిపోతుమి అంటున్నాయన ఆయన అంటే దోషముల చేత నీవు మమ్ముల్ను కరిగించి ఉన్నావు అంటు మరి దోషము మన దోషములను మనమే అనుభవించాలని ఇక్కడ రాయబడింది అందుకని యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు అంటు ఈ విధంగా హృదయపూర్వకైన ముర పెడితే మరి జీవము దేవుడు ఆలకిస్తాడని మనం గ్రహించాలి అందుకని ఆయన నామమును గొప్ప చేస్తూ నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు నీ చేతి పని అయి అని మనము ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు మనము గ్రహించుకోవాల ఎందుకంటే మనము అతిశయ పడడానికి వీలు లేదు మన చేతిలో ఏముంది మన ప్రాణము మన చేతుల్లోనే లేదు మన ఊపిరి ఎప్పుడు అయిపోతుందో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే దేవుడు మరి ఆయన ఒక్కడే మరణం తప్పించుట యహో వశము ఆయనను అనుసరించిన వాళ్ళు భూమి మీద ఎవరునో చెడిపోలేదు పానాలుతో సహితము వాళ్ళు వెనదీయక వాళ్ళ ప్రాణాలు పోతుంటే కూడా ఆయనను మహిమపడిచి చనిపోయారు కానీ మరి మేము చావాలా మా పిల్లలు ఉన్నారు మా భార్యలు వీళ్ళంతా ఆగమవుతారని అనుకోలే వాళ్ళకప్పుడు ఆ రోజులలో భార్యలు పిల్లలు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు దేనికి వినితీయలేదు ఎందుకంటే అట్టి సమర్పణ జీవితం కలిగి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం గయించుకోవాలి ఎందుకంటే నీతిని అనుసరించే వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది అందుకని మరి ఆ విధంగా మాట్లాడుతున్నాను ఒకటో కురంజీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మొదటి కొరంది అపస్తులైన పౌలు కురంజీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అతిశయించేవాడు ప్రభువు నంది అతిశయింపవాలను మనము ప్రభువు నంది అతిశయించాలంట మనది ఏమి కూడా లేదు అని గ్రహించి ఆయనే అంది ఉండాల మన బంధువులను మనకున్న ధనము మన ధాన్యమును మన మన బలగాలను మన చుట్టపక్కాలను చూసి మనం అతిశయించడానికి మళ్ళీ మాకు ఇల్లు తోడు మాకు ఏం అనే విధానము ఉండకుండా ఎవరిని బట్టి అతిశయించమంటున్నాడు ప్రభువు నంది అతిశయింపవలను అని రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో అని మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటున్నాడు అయితే నెరవేరునట్లు రాయునది నెరవేరునట్లు దేవిని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అంటున్నాడు అంటే మనకి ఏమిస్తున్నాడు అంటే ఆయన జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు ఇవన్నీ మనకు విమోచన కలగజేసినాయి అంటున్నాడు అందుకనే మనకు విమోచనము నాయను అని ఇక్కడ రాయబడి ఉన్నది మనము దేనిని బట్టి అతిశయించడానికి వీలు లే ప్రపంచం మీద మరి కొన్ని తరాలు గడిచిపోతూ ఉన్నాయి కొన్ని యుగాలు గడిచిపోయినాయి తరాలు గడిచిపోయినాయి కానీ మనిషి పుడుతూ ఉన్నాడు మరణిస్తూ ఉన్నాడు జన్మిస్తూ ఉన్నాడు ఇది నడుస్తూనే ఉంది ఇది మన దగ్గర కూడా వస్తూ మనము బాల్యం నుంచి పుట్టాం మరి మధ్య వయసులో ఉన్నాం లాస్ట్కు ప్రతి ఒక్కరము చనిపోతాం కానీ నీ నీతి నా నీతిని నా రాజ్యమును వెతికితే మరి వాడు ఆయనతోటే ఉంటాడు నాతోటే ఉంటాడని దేవుడు మరి సెలవిచ్చిన మాట మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనము మనది ఏది చూసి అతిశయించడానికి వీలు లేదు అని మరి అతిశయించు వాడు ప్రభువు నందే అతిశయించాల దేవాను నాకున్నవు చాలు ప్రతి విషయంలో నిన్ను గణపరిచే విధంగా మమ్మలను ఇంకా వాడుకోమని దేవిని అతిశ ఆ దేవిని బట్టి అతిశయించాలన్నట అందుకనే అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని రాయబడి ఉన్నది నెరవేరునట్లు అది నెరవేరినట్లు రాయబడినది నెరవేరినట్లు దేవిని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అంటుంది మనకు విమోచనము కలగజేసిన వాడు దేవుడే కాబట్టి మనము మరి దేవిని ఎప్పుడు కూడా మనము ఘనపరిచే ఉండాలని మరి ఆయన మాట్లాడుతూ మన జీవితాలను మనము ఆయనకు అర్పించే వారిగా ఉండాల ఎందుకంటే మన మనతో అయింది స్థుతులు స్తోత్రాలు మాత్రమే హృదయపూర్వక వందనాలు చెల్లించి ఆయనను గనపరచాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు రెండో కురందిలకు రాసిన పత్రిక తపసులైన పౌలు గారు కురందిలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకనగా మనం ఆయన దేవిని నీతి అగునట్లు అంటుంది ఎవరి మన తల్లిదండ్రుల ఎందు మన బంధువులు మన అన్నదమ్ములు అక్కజల్లెన్లు వీళ్ళయందు కాదు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవిని నీతి ఆయనను మన పాపముగా చేశను మరి తండ్రి అయిన దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తము ఆయననంట మన ఆయనను పాపముగా పాప మెరుగని ఆయనను మన పాపముగా చేసిండట అందుకని మన పాపాలు మన శాపాలు మన నరక శిక్షను కలవరి మరి ప్రభు భరించింది దానికి ఆయన మరి నీతికి మరి వారసుడు ఆయననే నీతి గలవాడు నీతి అంటే మరి యేసు క్రీస్తు ప్రభు వారే కనుక దాని విషయంలో మాట్లాడుతుంటున్నాడు అందుకనే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవిని నీతి ఏ విధంగా ఉందో ఇక్కడ మన కనపరుస్తుంటున్నాడు దేవిని నీతి అగునట్లు మనము నీతిగా నడుచుకోవాల ఎందుకంటే నీతి మంతులము కాము కానీ నీతిని నీతి అగునట్లు పాప మెరగని ఆయనను మన కోసమే పాపముగా చేసిందట మరి మన కోసము ఆయన కలువరి శిల్వలో ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన గురించి కార్చాడు మనం గ్రహించుకోవాలా ఎందుకంటే కొన్ని రోజులు పోతే వాక్యాలు మనకు దొరకవు మనం చదవలేము ఇవి మన చేతుల్లో ఉండకపోవచ్చు అందుకనే మనమే ఒక బైబుల్ గా తయారయ్యే విధానాన్ని నేర్చుకోవాలా దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడే మనుషులు ఎవరు నమ్మదగిన వారు కార్ ఎందుకంటే ఏ క్షణంలో ఏ విధంగా మారుతారో మనుషులు మనం గ్రహించలేం అది ఎవరైనా నేనైనా ఇంకొవరైనా కానీ క్రీస్తు మాత్రమే ఒకడు నమ్మదగిన మంచి స్నేహితుడు మంచి విమోచకుడు ఆయన కాబట్టి మనము గ్రహించుకొని ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి అని మరి దేవిని వాక్యం చేయలేదు ఆయన నీతి ఆగినట్లు ఉండాలంట దేవిని నీతి అగినట్లు ఉండాలంట మరి మనము ఆ విధంగా గ్రహించుకోవాలి ఐషయ గ్రంథము యాభై అధ్యాయము ఆరో వచనంలో ఏషేయాభై మూడు ఆరు మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అంటుండ మనమంట మనం అందరము ఒక్కరు కూడా కాదు కొంతమంది ఉన్నారు నీతిమంతులు అరే విధానంలో కూడా లేదు కానీ ఇక్కడ ఏముందంటే మనమందరము గొరెల త్రోవ తప్పిపోతిమి మనం ఏ విధంగా ఉన్నామో గ్రహించుకోవాలా ఎందుకంటే మనిషి స్థిరంగా మనసు ఆధీనంలో ఉంచుకొనలేడు కాబట్టి ఏ క్షణంలో మనిషి గుణము మారుతుందో తెలియదు అది మనం గ్రహించుకునే వారిగా ఉండాలని మనమందరము గొరెల వాలే తిరువతపి పోతిమి అంటుండ మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన తురవకు తొలిగేనా చూడండి ఈ ఇష్టాన్ని అనుసరించే వారు చాలా మంది ఉంటారు నా ఇష్టం అది నా ఇష్టం తిరిగా నేను తిరుగుతాను మీరు ఎన్నో నాకు అవసరం లేదు అనే విధానాలు చరితులు చేసి మాట్లాడే విధానాలు ఉంటాయి ఎందుకంటే అది అతిశయించడం నా తెలివి నా జ్ఞానము నా బలము నాకున్న ధైర్యము అనే విధానాల్లో కొంతమంది నడుస్తూ ఉంటారు కాబట్టి అందుకనే అంటుడు మనం అందరము గుర్రెల వలి త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయాను అంటు అవును ఇప్పుడు ఒకరి మాట ఇంట్లలో ఇంట్లో నలుగురు ఉంటే మాట ఒకరు వినరు ఒకరి ఆలోచనలు ఒక తీరుగా ఒక్కరి అసలు పొసకకు అలా మాటలు ఎవరి అయినా ఎవరి ఇళ్ళలనైనా అదేవిధంగా మరి అలాంటి విధానాలు జరుగుతున్నాయి ఒకరి మాట వినరు ఒకరు చెప్తే ఒకరు నువ్వు చెప్పేది ఏంది అనే మనుషుల అసటి స్వభావం కలిగి మనుషులు జీవిస్తున్నారు కాబట్టి మనం గ్రహించుకోవాలి మనం దేవుల్లో ఉన్నప్పుడు మనమందరము గుర్రెల వలె త్రువ ప్రతివాడు నువ్వు తమకు ఇష్టమైన త్రోవకు తొలగాను ఎహోవా దోషమును అతని మీద మోపెను చూడండి మరి దేవుడేమో మన పాపాలు ఆయన మీద మోపితే మనం ఇంకా పాపం చేసి మరి ఆ పాపాలు మోయటోకి ఇప్పుడు ఆయన లేకున్నా మన పాపాలు మనమే మోసుకోవాలి ఎందుకంటే మనం చేసిన ఏది విత్తితడో మనిషి అదే పంటకు వస్తాడు అని దేవుడు సెలవిచ్చిన పరిశుద్ధ గ్రంథం నెరవేర్చబడతాడు ఎందుకంటే మనం ఏ పంట విత్తితో నోటితోటి ఒకరిని తిట్టినా ఆ పంట మనకు రివర్స్ వస్తుంది పది రూపాయల వాళ్ళకి పెడితే ఆ రివర్స్ పంట దేవుడు మనకి ఇస్తాడు ఒక దగ్గర దోచుకుంటే మన దగ్గర ఇంకో ఎత్తుకుపోతాడు అంతే అందుకనే మనుషుడు ఏ పంట విత్తితడో అదే పంటకు వస్తాడని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కల పత్రిక అందుకనే మనం గ్రహించుకోవాలి మనమందరము గుర్రెల వలె త్రువ తప్పిపోకుండా మనము నీతిమంతుడైన క్రీస్తును అనుసరించాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే ప్రతివాడును తనకి ఇష్టమైన త్రువకు తొలగెను ఎహో దోషములను అతని మీద మోపెను మరి మన పాపాలు మన శాపాలు మన నరక శిక్షను కలవరి సిలువలో ఆయన భరించి మనము ప్రతి ఇదముగా ఎక్కడ వెళ్ళినా ఏ సువార్తకి వెళ్ళినా ఒక ఇంట్లో ప్రార్థన పెట్టినా ఆయన కలువరి సిల్వను మాత్రం జ్ఞాపకము చేయాలా ముసలమ్మ ముచ్చట్లు ఆయమ్మ ఈ ఇవన్నీ మనం చాలా వరకు మేము గ్రహిస్తూ ఉంటాం కానీ ఎక్కడ వెళ్ళినా మనుషుల సోదులు తప్ప దేవిని ఏ మాత్రం కూడా ఉండకుండా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవిని గణపరిచే వారిగా ఉండండి అందరము మనము ఎవరము కాదు ఏనైనా కూడా దేవిని గణపరచాల అందుకని మనము ఆయనను గనపరిచే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు అతడు దౌర్జన్యమునొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బతుకుతేబడు గుర్రెపిల్లయు ఎదుట గుర్రె మౌనముగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు చూడండి ఇదంతా మన గురించి ఆయన పడిన ప్రయాసమని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఈ త్యాగము మన అన్న మన అక్క మన నాయన మన తల్లిదండ్రులు ఎవరు చేయరు అని ఆయన చేసి మనకు విముక్తి మనకు కలగజేసిండు కాబట్టి మనము ఆయనను కొనియాడాలి ఘనపరచాలి మహిమపరచాలి ఆయన నామమును అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలి యహను శువార్త ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో యహను శువార్త ఆరు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు వారు మేము దేవిని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా ఇక్కడ కొంతమంది మేము దేవిని క్రియలు మేము దేవిని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను చేయవలనని ఆయనను అడిగిరంట యేసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవిని క్రియా అని వారితో చెప్పారు ఎందుకంటే విశ్వాసము వినుట వలన మాత్రము కానీ ఆ విశ్వాసమే కార్యసిద్ధి కలగజేస్తుందని యేసు ప్రభు సెలవిస్తున్నాడు అందుకని ఏసు ఆయన ఆయన పంపిన ఆయన పంపిన వాణి ఎందు అంటే నేనే ఆ నీతి నేనే ఆయన రాజ్యాన్ని ఆయన విశ్వాసం ఉంటానంట ఎస్ ఆయన పంపిన వాని అందు మీరు విశ్వాసం ఉంచుటే దేవిని క్రియ దేవిని క్రియ అని వారితో చెప్పెను చూడండి మరి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా మనుషులందు లక్ష్యం ఉంచే వారిగా ఉండకూడదని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది వారు అట్లయితే మేము సూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయిచున్నావు ఏమి జరిగించుచున్నావు అని అడుగుతున్నారు భుజించుటకును పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మా పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు నా తండ్రియే పరలోకము నుండి ఇచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు అంటే ఆయననే ఒక ఆహారముగా మారిడు వేసు అందుకనే నా తండ్రియే మా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు అప్పుడు మీ పితరులు తిని మర్ణాలు తిని చనిపోయారు కానీ ఇప్పుడు ఆ తండ్రే నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు అని అంటుండడు ఆహారం ఎవరు వేసు పరలోకము నుండి దిగి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన అయితే పరలోకం నుండి అంట దిగి వచ్చి లోకమునకు జీవమును జీవము నిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మితో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను చూడండి అయితే ఈ జీవాహారమును నేనే అని మరి యేసు వారు సెలవు మనం గ్రహిస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన మరి ఆయననే మనకు ఆహారముగా మారండు కావున వారు ప్రభు ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు ఆయన ఎల్లప్పుడూ ఆహారమును మాకు అనుగ్రహించండి అని శిష్యులు అందరూ అడుగుతున్నారు అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే నా యొద్ధకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు కానీ మనము వద్దునలేస్తే పది రకాల వంటలు చేసుకొని తింటాం కానీ ఒక విధముగా దేవిని ఒక రెండు టైములన్నా ప్రార్థించటకు మరి చేసుకోం ఎందుకంటే అన్నపానముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా బోధిస్తూ ఉన్నారు అది నిజమే ఎందుకంటే దాని విషయంలోనే మనుషుడు మరి మభ్యపడుతూ ఉంటాడు డబ్బు విషయంలో ఆహార విషయంలోనే చాలా వ్యతిరేకులుగా మారుతూ ఉంటాడు కానీ అట్లా ఉండకూడదని మరి బైబుల్ కూడా సెలవిస్తూ ఉంటున్నారు కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మనము ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతికే ఉండాలని దేవుడు మాట్లాడుతూ వివిధంగా మాట్లాడుతున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో పిలిపి రాసిన పట్ల మూడో అధ్యాయము తొమ్మిదవ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి నీతి గలవాడై ఆయన ఎందు అగ్గుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగజేయవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన నీతి ఆ విధంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు అంటే క్రీస్తునంట క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక అంటే నేను ధర్మశాస్త్రము మూలముగా కాక ధర్మశాస్త్రం ఎట్టిదంట పాపం అంటే ఏందో తెలియజేసింది ధర్మశాస్త్రం అయితే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి అంటుడు అంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని ఇక్కడ పౌలు స్పష్టంగా మరి బయలుపరుస్తూ అందుకనే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి గాక విశ్వాసము బలమైన నీతి అంట స్తున్న విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీ గలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తము అంటే ఆయన ఎందు కనిపిస్తూను నేను నేను అగుపిస్తాను ఆయన అనుకుంటున్నాను ఆయన పౌలు గారు అందుకని దేవుడు అనుగ్రహించు నీతి ఆయన ఎందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను అంటూ సరే మృతులలో నుండి నాకు పునరుద్ధానము అని ఆశపడుతున్నాడు పావులు గారు మరి అంత ప్రయాస పడ్డాడు ఎన్నో దెబ్బలకు ఊర్చుకున్నాడు కొన్ని రోజుల్లో ఆ సూర్యుని చూడని ప్రదేశాలలో సముద్రాలలో అతను మరి ప్రయాణం చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం మరి అంత ప్రయాసం మనం పడకున్నా కానీ నోటితో క్రీస్తును మీరు మరి మన ఫ్రెండ్స్ కైనా మన పక్కవారికైనా ఆయనను ప్రకటించే వారిగా ఉండాల అందుకనే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆశపడుతున్నాడు ఆయన ఆయన మరణం సమాన సమాన అనుభవము గలవాడనై చూడు ఆయన మరణ విషయంలో నేను అతిథి పొందినా పర్వాలేదు కానీ నాకు పునరుద్ధానం విషయంలో మాత్రము ఏ మాత్రం వెనకాడుతున్నాడు అందుకనే మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంట కుప్పతో పెంటతో సమానముగా ఎంచుకొనిస్తున్నాను అంటు మరి ఆ విధంగా పెంటతో సమానముగా ఎంచుకొనిస్తున్నాను అంటుడు మనము ఆ విధంగా మరి ఉండాలని మనం తెలుసుకోవాల ఎందుకంటే ఆయన అతిశయపడట్లేదు నేను ఇంత నాకు ఖచ్చితంగా అక్కడ నాకు సింహాసనము నాకు జీవకిరీటము దేవుడిస్తాడని అతిశయపడట్లేదు ఆయన ప్రతి ఒక్కటి పెంటగా ఎంచుకుంటున్నానట అన్ని నష్టపరుచుకుంటున్నాడు అందుకని ఆయన శ్రమలలో పాలివాడ నగుటకు ఎట్టిదో ఇంకా ఎరుగు నిమిత్తము అది ఎట్లుంటుందో నేను ఎరగాలి నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంట సమానముగా ఎంచుకొనిస్తున్నాను అంటుండు ఇది వరకే నేను గెలిచి తినని చూడండి ఆయన ఎంత తగ్గించుకుంటుండో ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు అయితే నేను చేసిన పనికి నాకు ఇప్పటికే నాకు అన్ని రెడీ సిద్ధపరిచిండు అని మాత్రం ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందిన పొంది తినని అయినను నేను అనుకునటలేదు అంటు అంటే ఆయన ఆ విధంగా అతిశయపడటం లేదు హృదయవుల అంత కష్టపడ్డాడు అంత శ్రమలు అనుభవించిండు కానీ ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిన పొంది అయినను నేను అనుకున్నటం లేదు కానీ నేను దేవిని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి దానిని పట్టుకునవలనని పరిగెత్తుతున్నాను మరి పట్టుకుండా మరి యేసు ప్రభు మాటలను ఆయన జీవము కలిగిన మాటలను నిన్ను నేను సాధనముగా నా సాధనముగా నేను తయారు చేస్తాడు కాబట్టి ఆయన మాటలను పట్టుకున్నాడు పట్టుకొని మరి దేని నిమిత్తము అని అడుగుతున్నాను దేని నిమిత్తము నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసి చేత పట్టబడుతున్నో దాని పట్టుకున్న వలనని పరిగెత్తుతున్నాను మరి ఆయన ఖచ్చితంగా మరి దేవిని రుచి ఎరిగిండు కాబట్టి అన్ని కష్టాలు అనుభవించడం కూడా ఆయన ఎనకపోలేదు వెంట గొప్పగా ఎంచుకుంటున్నాం ఆయన అందుకని సహోదరులారా నేను ఇదివరకి పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అంటే నేను ఇంతకుముందే మస్తు కష్టపడ్డ దేవుని గురించి అని నేను తలంచుకుంటాను తలంచుకున్నాను అంటు అయితే ఒకటి చేయుచున్నాను అంటు వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడదును వేగిరపడుచు ముందున్న వాటి గురించి అంట వేగిర పడుచుండట ఎందుకంటే సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను అంటు ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొ వాటి కొరకై వేగిన పడుతూ క్రీస్తు చేస్తున్నందు దేవిని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును ఆయన పిలుపుకు బహుమానము క్రీస్తు ఏస్తున్నందు దేవిని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు ఎద్దకి పరిగెడుస్తున్నారు మనము మనం ఎక్కడికి పరిగెడుతున్నాం ఈ ప్రయాణం మనము ఎన్ని రోజులు ప్రయాణిస్తాం మనం దేవిని విషయంలో పరిగెత్తవారిగా ఉండాలని ఎప్పుడు మన ఇల్లు మన సంసారం సరే అది దేవుడు మనకు నియమించింది కానీ దేవిని మొదటి స్థానంలో పెట్టి ఆయన గురించి శ్రమ పడేవారిగా ఉండాలి శ్రమ కాదు నోటితో ఆయనను మనము ఒప్పుకొని ప్రతి విషయంలో ఆయనను మన మిత్రులకు కనపరిచేవారిగా క్రియల నిమిత్తంలో మనం ఎక్కువగా ప్రయాసపడాల క్రీస్తును మనలో నుండి చూపించేవారిగా ప్రయాసపడాలని మరి పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా చోట రాయబడ్డది అందుకని అంటున్నాడు ఆయన దేవిని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని ఎక్కడికి వెళ్తున్నట్టయినా గురి యొద్కి పరిగేరుస్తున్నాను అంటు మనము మన గురి దేవుడై ఉండాల మన గురి డబ్బు ధాన్యము భూములు ఇండ్లు కాదు ఎందుకంటే ఎప్పటికైనా నశించిపోయేటి మనమే ఉండము ఉంటాయి అందుకనే కాబట్టి మనలో సంపూర్ణులమై సంపూర్ణులమైన వారం ఈ తాత్పర్యమే కలిగి ఉము అప్పుడు దేన్ని గురించి ఆయన మీకు వేరు తాత్పర్యము కలిగి ఉందనేలా అది దేవుడు మీకు బయలుపరచ బయలు పరచును అంటు ఎందుకంటే మనము దేవుణ్ణి ఏదిస్తాడో దాన్నే మనము స్వీకరించాల కానీ మన సొంత తలం పెడితే ఎప్పుడైనా పడిపోగలుగుతాం అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవి నామంలో మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు గురి ఎందుకు పరిగెడుతున్నాడు నష్టంగా పెంటగా ఎంచుకున్నాడు మరి అలాగే ఏపీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో అపోస్తులైన పావులు అపేసీలు రెండు లో ఈ విధంగా మీలో ప్రతివాడును తన తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను మరి ఈ రోజు ఎవరు చూస్తున్నారండి ఎవరు దానిలే మాది మాకే సక్కలేదనే విధానంలో ఉన్నారు కాబట్టి మరి దేవుల్లో మనం చక్కగొంటే అనేకులకు కూడా మనము కొంతమందిని సక్క చేయొచ్చు మనం కరెక్ట్ కొండి అని మనం గ్రహించుకోవాలా ఎందుకంటే మనం కరెక్ట్ లేకపోతే మన క్రియలు ఇతరులకు చూపించి వీడింతే మనకేం చెప్పగలుగుతాడు వాందే కరెక్ట్ లేదని మనము వాడికి అవకాశం ఇచ్చిన కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అంటుండ మరి మనము ఇతరుల కార్యాలు కూడా చూసేవారిగా ఉండాలా ఇతరులను ప్రోత్సహించే వారిగా ఇతరులను క్రీస్తులోకి మనము ప్రోత్సహించి ఆయన యుద్ధకు నడిపేవారిగా ఉండాలి మాటలతో ఆయన ప్రేమ మన మాటల్లో వస్తే మరి క్రీస్తు ఆకర్షించుకుంటాడు మరి దేవుడే వారిని ఆయన యుద్ధకు నడిపించుకుంటాడు ఎందుకంటే విత్తనము వేసేది మనము సువార్త ప్రకటించేది మనము ఆయన కార్యమును కార్యసిద్ధి కలగజేవాడు దేవుడే అందుకని మనం గ్రహించుకోవాల మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఎందుకంటే క్రీస్తు ఏసు నాకు కలిగినా ఈ మనస్సు మీరు నువ్వు కలిగి ఉండు అంటుడు మరి ఏ మనస్సు బ్రహ్మ బ్రహ్మపరచు మన ఆత్మ బ్రహ్మపరచు మనస్సు ప్రతి ఒక్కరిలో మరి మనలో ఉంటుంది కాబట్టి మనము మనసు వెళ్ళిన చోటికి మనిషి ఎప్పుడు వెళ్ళలేడు కానీ వెళ్తాడు కానీ మనము వెళ్ళేవారిగా ఉండకూడదు మనసు ఎక్కడ వెళ్తే మనం అక్కడ వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉండి నా మనసు ఎక్కడ మా దగ్గర ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చేది అట్లా మనిషి అంత స్పీడ్గా వెళ్ళలేడు కానీ మరి మనసు వచ్చి చెప్పినట్టు మనిషి వినకూడదు మనసును స్వాధీనము ఉంచుకోవాలా ఎందుకంటే క్రీస్తు యేసనకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవిని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట చూడండి మళ్ళీ ఆ పత్రిక సారీ ఎపెసిలకు రాసిన పత్రిక నేను రెండో అధ్యాయం ఎపెసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టాడు మన పాపాల నిమిత్తమే మన అపరాధముల నిమిత్తమే మనము చచ్చినవారమై ఉన్నప్పుడు ఆయన అంట కరుణా సంపన్నుడై ఉన్నాడంట మన మీద కనికర స్వరూపుడుగా ఇస్త్రు వారు అందుకని నాలుగో వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఏడలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించింది కాబట్టి మనము సజీవులమై ఉన్నాము కాబట్టి మరి ఆ సజీవుడైన క్రీస్తును మనము ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించుకోవాలి మరి ఆయన ప్రకటించే వారిగా ఉండాల ఎందుకంటే ఏది కూడా సత్యము కాదు భూమి మీద మరి దేవుడు ఒక్కడే మరి సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి మరి అపశల కార్యములు నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో మరి ఎవని వలనను రక్షణ కలగదు ఎవరి వలన వంద మంది ఆ బాడీ గార్డులను పెట్టుకున్న మన ప్రాణానికి రక్షణ అనేది ఉండదు కొన్ని వేల మంది కాపలా పెట్టుకున్న మన ఆత్మకు రక్షణ అనేది ఉండదు మరి యువని వాళ్ళను ఇక్కడ రక్షణ గురించి చెప్తూ మరి యువని వాళ్ళను రక్షణ కలగదు ఈ నామమునని మనము రక్షణ పొందవాలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేడు చూడండి మరి ఏ నామమున రక్షణ లేదు మనకు మన ప్రాణానికి రక్షణ మరి ఈ యొక్క ఏసు క్రీస్తు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనడు మరి ఇక్కడ పొందుతామంటే వారు పేతూరు వ్యవహారంలో ధైర్యమును చూచి ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని ఆ గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అంటే యేసు వారు ఎంత గో వేసుప్రభు వారి గురించి ఎంత గొప్పగా సాక్ష్యమిస్తారు ఇక్కడ వీళ్ళు మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కాని ఆకాశము మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను చూడండి మరి అవును నిజమే కదా ఏ నామమున రక్షణ లేదు ఆయన నామ పేతురు విషయంలో ఈ విధంగా పదమూడవచన వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని చూడండి మరి మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేయగలడు ఎందుకంటే ఆయనకు సమస్తమును సాధ్యమే కాబట్టి పద్నాలుగవ వచనంలో స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమియో ఎదురు చెప్పకపోయి చెప్పలేకపోయేది మరి ఆ విధంగా దేవుడు సింహాలనోలనే మోషండు మనసులో కలెక్కన అందుకనే దేవుడు మరి కరుణా సంపన్నుడై మరణను కాచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి రక్షణ ఎవరి దగ్గర కూడా లేదంట ఎవరి వలన రక్షణ కలగదు కానీ ఆయనను అనుసరించే వారికే రక్షణ ఈ నామం రక్షణ మరి దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఏబ్రిల్గా పత్రిక తొమ్మిది ఇరవై మరియు ధర్మశాస్త్ర సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపబడకుండా పాపక్షేమాపణ కలగదనియో ఆ చెప్పవచ్చును అయితే మరి అవును నిజమే ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి శుద్ధి రక్తము చిందింపబడకుండా పాపం పోదంట పాపక్షేమాపణ కలగదనియో సామాన్యముగా చెప్పవచ్చును అయితే పరలోకం అందున్న వాటి వాటిని కోరిన వస్తువులు ఇంటి బలుల వలన శుద్ధి చేయబడవలసి యుండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి శ్రేష్టమైన బలుల శుద్ధి చేయబడవలసిన వలసి యుండెను మరి ఏంటి అంటే అవి పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసిండెను ఎందుకంటే మరి పరలోక సంబంధి వారు మరి మనుషులుగా కూడా మరి మీరు ఆకాశవాసులు అని ప్రభు మరి చెప్తూ ఉన్నాడు అందుకనే మనము గ్రహించుకోవాలి గ్రహించి దేవుని విషయంలో మాత్రము ఎప్పుడు వెనకంజ వేసే వారిగా ఉండొద్దు దేవుడు ఒక్కడే లోకంలో నమ్మదగిన వాడు కాబట్టి మనము గ్రహించుకోవాలి ఒకటి రెండో కురంది ఐదో అధ్యాయ పద్దెనిమిదవ వచనంలో సమస్తమును దేవిని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో కూడా సమాధాన ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను ఇది మనకు అందరికీ అనుగ్రహించబడ్డది ఎందుకంటే ప్రతి ఒక్కరు మరి సేవకులే అని చెప్పుకుంటున్నారు కానీ మరి ఇవందరికీ అనుగ్రహింపబడ్డాయి మరి మనము ఇతరులకు ఎందుకు అనుగ్రహించే వారిగా ఉండకూడదు మనం అందరికీ ప్రకటించే వారిగా ఉండకూడదు ఈ సమాధాన పరిచర్యను సమాధాన పరిచర్య మాకు అనుగ్రహింపబడ్డది అని వాళ్ళు చెప్తున్నారు సేవకులు మరి మనకు కూడా అనుగ్రహింపబడ్డది అందరి సేవకులే మరి మనం కూడా ఇతరులకు సువార్థ ప్రకటించాలి కదా అందుకనే మరి ఈ విధంగా మాట్లాడుతూ సమస్తమును దేవిన వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా ఆ ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన సమాధాన ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు మనం సమాధాన పరిచే వారిగా ఉండాలి మరి సమాధానమే మనకు పరిచర్య మనము దేవునికి పరిచర్ చేసే విజయము అనేకులకు సువార్త ప్రకటించే విధానాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు మనం గ్రహించుకొని ఏ విషయంలో అతి చేయపడే వారిగా ఉండకూడదు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను ఆ సమాధానమే క్రీస్తుని మనం గ్రహించుకోవాలా ఎందుకంటే సమాధానానికి అధిపతి ఆయన సైన్యములకు అధిపతి సమాధానానికి అధిపతి నిత్యుడు అగుతుంది విమోచకుడు అయి దేవుడు కావునా అదే ఇరవై వచనంలో కావునా దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో కూడా సమాధాన క్రీస్తు పక్షమున మమ్మను బతిమాలు మిమ్మును బతిమాలు కొంచున్నాను అంటున్నాడు పౌన్ గారు చూడండి మరి మనము గ్రహిస్తే ఇక్కడ మనకు ప్రపంచంలో జరిగే విధానాలు బైబిల్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే కంటి ధర హృదయం ధర చేతుల ధర కాళ్ళ ధార తలంపుల ధర చేసిన ప్రతి ప్రతి ఒక్క మనుషుల్లో కనిపిస్తున్నది ఎందుకంటే అతని క్రియలే మన క్రియలే వాళ్లకు ఇతరులకు మన నడవడిని తెలియజేస్తాయి కాబట్టి మరి ఇరవై ఒకటవచనంలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవిని నీతి అగినట్లు పాప ఆయన అని మొదట చెప్పింది కదా ఆయనను మన పాపంగా చేసిండు కాబట్టి మనము ఆ పాప విషయంలో ముధురమై ఉన్నాం నూతన జీవమును పొందుకొని అనేకులకు మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండటకు ప్రయాసపడాల ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించరు తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపకాన్ని పొందునని మరి ఏ విధంగా అయితే ప్రకటించారో అది మనము గ్రహించుకొని మనము ఆయనను ప్రకటించే మాత్రమే ఉండాలని మరి దేవుడు మన ఆయన సంకల్పంలో మొదటనే ఆయన మరి రాసి ఉన్నాడేమో కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారు వారు అనేకులు ఏర్పరచుకున్న వారు కొందరే అని మరి ప్రభు మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఇది నేను ముగిస్తానా ఒకటి మూడు లో మన ప్రభు అయిన యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనవి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిండ ఆత్మ సంబంధమైన అనుగ్రహించిన శరీర సంబంధమైనవి కావు అని ఇక్కడ మనకు తేటపడుతుంది ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు తుతింపబడును కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎవరికి అనుగ్రహించాడు మనకు అనుగ్రహించాను అంటుంది తన ప్రియుని తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకుంటుగాను మనం ఆయన చిత్రం నెరవేర్చే వారిగా ఉన్నామా మన హృదయాల మీద చేతులు వేసుకొని మనం గ్రహించుకోవాలా కులను ఆయన తట్టు ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అక్కడ లెక్క ప్రతి ఒక్కరు నిన్ను పంపిన లోకం మీదకి నువ్వు ఏం చేసిన ఒక్క ఆత్మ అని అడుగుతాడేమో అయన ముందు నిలిచినప్పుడు అప్పుడు మన బార్య మన పిల్లలు మన తల్లిదండ్రులు ఎవరు అక్కడ లెక్కకు రారు ఎవరు క్రియలు వాళ్ళ వెంట వెళ్ళను నువ్వు ఇక్కడ ఏం మంచి పనులు చేస్తావో అక్కడ తేటపడతాయి నేను ఇక్కడ ఏం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా అక్కడ తేటపడతాయి అక్కడ న్యాయాధిపతి సింహాసన మీద కూర్చొని ప్రతి తీర్పు తీరుస్తాడు అందుకనే తన చిత్ర ప్రకారం సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ధర తనకు కుమారులను గాను మనలను ముందుగా తన కోసము మన కోసం ఆయన కోసం నిర్ణయించుకున్నట మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఎట్లుండాలనట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలంట నిర్దోషులమునై ఉండవాలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తుతో మనలను ఏర్పరుచుకున్నాడు కానీ ఆయన ఏర్పాటులో మనం ఉన్నామా మనం గ్రహించుకొని క్రీస్తును మరి మనము ప్రకటించే ఉండాల మనలో మనం పరీక్షించుకోవాలి అతిశయించకూడదు ఆయన ఆయన ఒక భక్తుడు ఆయన పౌర ఏమంటున్నాడు సమస్తము పెంట కుప్పతోటి ఎంచుకుంటున్నాడు ఆయన నష్టపరచుకుంటున్నా నష్టంగా ఎంచుకుంటున్నా వీటితోటి నాకు అవసరమే లేదు నేను గురియొద్దకే పరిగెడుతున్నా అంటున్నాడు ఆయన అట్టి సమర్పణ జీవితం మనకుందా అందుకని ఒకటి ఒక వాక్యం చూసుకొని ముగించేస్తాను అపుస్తుల కార్యము పదారో అధ్యాయము ఇరవై ఆరో చూసుకొని పుస్తుల కార్యములు పదారో అధ్యాయము ఇరవై ఆరో అంటున్నాడు ఒక మాట వీళ్ళు బంధింపబడి జైల్లో వేయబడి బోండాములతో బిగించబడి ఉన్న అమరి పౌలు శిలయు వీళ్ళు ఇక్కడ ఆ యొక్క జైల్లో మగ్గుతూ ఉన్నారు వాళ్ళతో పాటు ఖైదీలు ఉన్నారు అక్కడ ఏమంటున్నాడు అంటే వీళ్ళు మనము క్రీస్తులో పాపం ఊబిలో మనం ఉన్నాము ఈ లోకంలో పాపముతో కూడా అంటగట్టబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దీనికి సదృశ్యంగా అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం ఇరవై ఆరు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చిరసల పునాదులు అదిరెను వెంటనే వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకములు ఊడెను వీళ్ళు ఉన్నది ఖైదులు ఇద్దరే కదా దేవుని విషయంలో వీళ్ళను బంధించి ఆ చిరసాల వేసి బోండం వేసి బిగించింది పౌలు శిలనే అయితే ఇక్కడ ఏమైంది ఇక్కడ అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను చిరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకునే మరి ఇద్దరి బంధకములే ఊడెను ఇక్కడ రాయబడలేదు అక్కడ ఉన్న ఖైదులతో కూడా బంధకాలన్నీ తెంచి ఆ పాటలు ఆ ఆరాధన అందరి బంధకములు ఊడెను అని రాయబడ్డదు పౌరులు శీలలు వాడేరు కాబట్టి వాళ్ళిద్దరి బంధకాలు తెగిపోయి కథమ కడమ ఖైదీలు అందరూ అలానే ఉండెను అని రాయబడలేదు అందరి బంధకములు మనము పాటల ద్వారా ఆయనను ఆరాధించి మహిమపరిస్తే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క బంధకట్లు కూడా తెగిపోవటట్లుగా మనం ప్రార్థించాల ఆత్మతో సత్యముతో ఆరాధించాల అనేకులను విడుదల కొరకు మనం ప్రార్థించాలి అందుకని అంటున్నాడు చిరసాల పునాదులు అప్పుడు అకస్మాత్తుగా భూ మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అదిరినాయట వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకములు ఊడెను ఖైదీగా ఉన్న ప్రతి ఒక్క జీవితాల్లో పాపం అనే ఉంటే అందరూ విడుదల పొందేలాగా ప్రార్థించాలని మరి దేవుడు అందరి బంధకాలు ఊడెను అని రాయబడ్డది ఎందుకంటే మరి క్రీస్తు విషమై పట్టబడ్డ వారు ఇద్దరే అవులు పావులు శీలలు కానీ ఇక్కడ అందరి బంధకములు ఊడిపోయినాయట శీల ఆ జైల్లో అందరి బంధకాలు ఊడిపోయినాయి కాబట్టి మనము అందరి బంధక మన బంధకాలు తెంపుకున్నాం అందరి బంధకాలు కూడా ఊడగొట్టే వారిగా మనము ఉండాలని తీసు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యం దీవించిన కాక మీ అందరికీ వందనాలు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్థుతులనైనా స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు హయా మరి మేము ఏ విధంగా నడుచుకోవాలా ప్రభు మరి ఈ యొక్క మరి లోక నటన గతిస్తుంది ప్రభు ఎప్పుడు ఏ క్షణం ఏం జరిగేది తెలియదు అది నీకు మాత్రమే తెలుసు ప్రభు అయినా మరి మా జీవితాలను మీ పాదాల చింత పెడుతున్నాం నా వాక్యాలను మా హృదయాల బాధ్యతపరచుకుని ప్రభు నీకు అనుకూలంగా మేము జీవిస్తే ప్రభా అనేకమైన వాటిని మీద నైనా నువ్వు నమ్మకమైన బల నమ్మకమైన మంచి దాసుడు మీ యొక్క మరి ఉపమానాల్లో మీరు చెప్పారు ప్రభావ అవి మేము పాటించే వారిగా ఉండాలండి నీ మాట విని అనేకులకు మేము వార్త ప్రకటించి అయా మరి కొంతమంది నన్ను అగ్నిలో నుంచి నాగినట్టు మేము లాగుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ఇన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకుని పలింపు ఉదయం చేయమని యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రైజులాడు అందరికీ వందనాలు దేవుడు దీవించిన కాక్రమం యేసు ప్రభు వారి కు సమాధానము పరిశుద్ధి నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కొడి ఉన్న మనకు సదాకాలము తోడైంది నడిపించిన గాక ఆ మీన్ అందరికీ వందనాలు అందరికి అందరికీ ప్రైజ్ల